చూడండి నేను ఇంకో రకంగా ఇదే ఈ రెండు అంశాలు హేయ జ్ఞేయ ఈ రెండింటి గురించి మరొక చిన్న ప్రతిపాదన చేస్తాను ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు ఈ అవస్థలో మీరు ఒక విశిష్ట వ్యక్తి రూపంగా మిమ్మల్ని మీరు స్వీకరిస్తూ ఉన్నారు నేను ఒక ఫలానా వ్యక్తిని అనే విధంగా స్వీకరిస్తూ ఉన్నారు ఆ విధంగా స్వీకరించడానికి హేతు ఏమిటి అంటే ఒక పేరు ఒక రూపము ఇదిగో ఈ రూపము దీనికో పేరు పేరు చూడండి ఎలా ఉన్నాయి ఒక పేరు ఒకటి పెట్టడం ఆ పేరు ఇంట్రెన్సిక్ కాదు అని మీకు వెంటనే తెలిసిపోతుంది ఎందుకో తెలిసినా మీరు దాన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఏమంటే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అంటే అది దాని స్వభావమే దానికి తెచ్చిపెట్టుకున్నదే కానీ దాని యొక్క అంతర్గతము కాదు అని స్పష్టంగా అలా కాకుండా దాని స్వరూపమే కనుకైతే మార్చాలంటే మార్చడం దాన్ని సర్వంగా నాశనం చేసేస్తేనే మార్చడం కుదురు దాన్ని అలాగే అట్టి పెట్టి మీరు మార్చడం కుదరదు స్వరూపాన్ని బంగారాన్ని బంగారంలాగే ఉంచి అది పచ్చగా మెరవకుండా చేయగలరా మీరు చేయలేరు అంటే దాన్ని ఎక్కి నేను మట్టిపోస్తే అక్కడ బంగారం బంగారంలాగే ఉంటుంది ఎనివే దృష్టాంతం హ్యాజ్ ఎ పాయింట్ కనుక ఒక వ్యక్తిని నేను ఫలానా వ్యక్తిని ఆ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఒక పేరు ఒక రూపము తర్వాత ఒక అహంకారము అనేదాని చుట్టూ ఉండేటువంటి సుఖములు దుఃఖములు ఇవన్నీ కలిపి ఒకం వ్యక్తిత్వం నిర్మాణమైనది ఇప్పుడు ఈ వ్యక్తి మీరు నేను ఫలానా వ్యక్తి నేను మీరు అనుకుంటున్నారే ఈ వ్యక్తి ఈ దేహము పుట్టుటకు ముందు ఉండేనా లేదు ఈ దేహము బిచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఉంటుందా ఉండదు ఉంటుందని చెప్పకండి ఉంటుందని చెప్తే ఇంకా ఇంకా వేదాంతమేం లేదండి ఆ పరిచ్ఛన్నమైన అహంకారం ఉండదండి అది దేహాన్ని బట్టి వచ్చిన అహంకారం అండి ఇప్పుడు నేను వీడికి తండ్రిని అనే అది ఒక అహంకారం యొక్క ఒక జలక్ ఒక రూపం అహంకారం యొక్క రూపం నేను వీడికి తండ్రిని అనే అహంకారం ఎంతవరకు వ్యాలిడ్గా ఉంటుంది ఆ దేహముతోటి మా తాదాత్మ్యం చెంది ఉన్నంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది ఆ దేహాన్ని వదిలిపెట్టేసి ఆ చైతన్యం ఎక్కడికో పోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఇంకా నేను వీడికి తండ్రిని అనేది ఏమి ఉండదు కథ ఉంది ఓ మహారాజు ఆయన భార్య ఉంటారు పట్టరాని వాడికో కొడుకుంటాడు మహాబుద్ధిశాలి వాడు పోతాడు వీళ్ళు వీళ్ళు బలంగా ఉండగానే వాడు పోతాడు ఇలాంటివి అవుతూ ఉంటే లోకంలో పోతే వాళ్ళు భోరు భోరుమని ఏడుస్తూ ఉంటారు ఇది ఎక్కడో ఉంది ఏదో తొమ్మిదో స్కంభంలోనో పదో స్తంభం పదిలో కాదు ఎక్కడో ఉంది ఏడెనిమిది తొమ్మిది స్కంభాలు అప్పుడు నారదు మహర్షి వస్తారు ఎందుకర్రా ఏడుస్తున్నారు అని వీళ్ళు ఆయన్ని చూసి భోరమంటారు మరింత గట్టిగా భోరు అంటారు కాలమే దండం పెట్టి వాళ్ళు ఇంత గట్టిగా భోరుమంటే ఎందుకర్రా ఏడుస్తున్నారు అంటే మా పుత్రుడు పోయినాడు అంటే నీ పుత్రుడు ఏం చదువుడు వాడో జీవుడు నువ్వో జీవుడివి తాత్కాలికంగా అలా అనిపించిందప్ప పుత్రుడు లేడు తండ్రి లేడు ఇవన్నీ కూడా కలిపి తనులు అని ఆయన చెప్తాడు అలా అంగీకారం అవ్వట్లేదు మా మనస్సుకి అది నచ్చుబాటు అవ్వట్లేదు సరైతే ఓ పనిచేద్దాం ఆ పోయిన వాడిని నేను పిలిపిస్తాను ఆయన దేవర కదా వాడిని పిలిపించాడు వాడు వచ్చాడు అలా అనుకోండి కథ అలా ఉంది కథని మీరు దాన్ని దాని ఎస్సెన్సీ తీసుకోవాలి వాడు వచ్చాడు వచ్చి ఏమో ఇలా రా వీళ్ళిద్దరూ ఎవరో చూడన్నాడు వాడు చూశాడు ఎవరో తెలుసున్నా నీకు వీళ్ళంటే నాకు తెలియదని కాదురా నీ తల్లిదండ్రులు లేరా వీళ్ళు అని అంటే నారదుడు ఏ జన్మకి తల్లిదండ్రులు అని అడుగుతాడు అంటే నీకు ఎన్ని జన్మలు గుర్తున్నాయో ఏమిటి అని నేను అడుగుతాడు నారదు నాకు యాభై దాకా గుర్తున్నాయి కానీ లుక్ బ్యాక్ ఓ యాభై దాకా నాకు బాగా గుర్తున్నాయి ఆ యాభైలో వీళ్ళు ఏ జన్మకి చెందిన వాళ్ళు అని అడుగుతారు అడిగితే వీళ్ళు విని తలకిందులు అయిపోతారు సరే నారదు ఎందుకు వెళ్ళిపోమంటాడు ఓ దండం పెట్టి ఇంకా ఊరుకోండి మిగతా కాత్మలన్నీ నడిపించండి ఊరికి అలా ఏం కాబట్టి నేను ఫలానా వ్యక్తినేని మానవుడు అర్థంతో ఉంటాడే ఆ వ్యక్తి ఎప్పుడున్నాడు పుట్టడానికి ముందు ఉన్నాడా లేడు దేహం పుట్టడానికి ముందు మరణించిన తర్వాత ఉండడు కాబట్టి మీరు నేను ఫలానా వ్యక్తినేను నిశ్చయించుకుని ఆ వ్యక్తిత్వం చుట్టూ గుమిగూడి ఉన్న సమస్యలు యథార్థమని భ్రమపడి వాటితో సంతమతమవడము ఇదే సంసారం ఆ కల్పిత వ్యక్తిత్వానికి ఆపాదించబడిన కల్పిత సమస్యలతో సతమతమవడం మానేసి వై నాట్ ఎగ్జామిన్ దీగో ఈ పర్సనాలిటీ ఈ వ్యక్తిత్వము హౌ మచ్ రియలిటీస్ అది ఎంతవరకు యథార్థము అని మీరు ఆ పర్సనాలిటీని ఆ వ్యక్తిత్వాన్ని సాక్షిరూపంగా పరిశీలిస్తూ సో ఆ వ్యక్తిత్వము లేకుండగా ఆ వ్యక్తిత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అహంకార మమకారాలని బట్టి అంటే అహంకార మమకారాలను త్యాగం చేసిస్తే వ్యక్తిత్వమే లేకుండా పోతుంది అహం అనేది లేదు మమ అనేది లేదు ఆ రెండూ లేకుండగా అంటే ఒక సెంటర్ లేకుండగా ఒక క్రిస్టలైజ్డ్ పాయింట్ లేకుండగా ఆకాశమువలే శుద్ధమైన జ్ఞాన రూపంగా మీరు నిలిచి ఉండడానికి ఏమిటి అభ్యంతరం ఆ రకమైన అభ్యాసం చేయటంలో మీకు సమస్య ఏమున్నది యూ షుడ్ డూ దాట్ అలా చేయటం వల్ల సపోజ్ మీరు ఆ రకంగా ఆకాశరూపం ఆకాశము వంటి జ్ఞానరూపంగా నిలిచి ఉండడం వల్ల ఇందాక నేను మీకు మనవి చేశాను ఒక కార్ యాక్సిడెంట్లో బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి వాడి వ్యక్తిత్వం అంతా కూడా కరిగిపోతుంది ఆ బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటే వ్యక్తిత్వమే లేకుండా పోతుంది వాడు అలా చూస్తూ ఉంటాడు గాలిలోకి ఎవరిని గుర్తుపట్టడం అలాగ అయిపోతావేమో మనము అని మీరు భయపడాల్సిందేం లేదు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం ఒకే క్లాసులో అలాగే మీరు బెంగపెట్టుకోవాల్సింది ఏం లేదు ఎందుకంటే ఆ వ్యక్తిత్వానికి అతీతమైనటువంటి శుద్ధ చైతన్య రూపంగా మీరు నిలిచి ఉంటారు సినిమా మిథ్యా అని తెలుసుకున్నట్టే సినిమా మిథ్యా తెలుసుకున్నంత మాత్రాన సినిమా ఆడటం ఆగిపోతుందా ఆగిపోదు అలా నడుస్తూ ఉంటుంది అలాగే ఈ వ్యక్తిత్వము దాని వ్యవహారము నిత్యారూపమైనటువంటి స్వప్న సదృశ్యమైన లౌకిక వ్యవహారము నడుస్తూ ఉంటుంది ఆ పర్సనాలిటీ ఏదో అయిపోతుందని మీరు భయపడాల్సిందేం లేదు ఈ విధంగా ఆ పర్సనాలిటీ వినాశాన్ని పొందదు కానీ ఆ వ్యక్తిత్వాన్ని ఆ పర్సనాలిటీని రైట్ సెన్స్లో మీరు తెలుసుకోగలుగుతారు ఇట్ ఈస్ ఎ మీయర్ అపియరెన్జిస్ వ్యక్తిత్వం అనేది కేవలము ఒక ఒక కాల్పనిక దృశ్యము మాత్రమే అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా అలా తెలుసుకోవడం ద్వారా హేయమవుతుందది అది దాన్ని త్యాగమైపోతుంది ఈ చతుష్కోటి వర్జితమైన అవస్థాత్రయమునకు అతీతమైన తువీయ ఆత్మతత్వమును మీరు స్వరూపంగా తెలుసుకోగలుగుతారు హేయ ఇక ఆప్య పాఠ్య సుధమం ఆప్యాని ఆప్తవ్యాన్ని అంటే పొందదగినవి ఆప్యాని అంటే ఆప్తవ్యాన్ని మీరు సంపాదించుకొనదగినవి ఇంతవరకు విడిచిపెట్టదగినవి తెలియదగినవి పొందదగినవి ఏమిటవి త్యక్త బాహ్యైషణాత్రయేణ భిక్షుణ పాండిత్య బాల్య మౌనాఖ్యాని సాధనాని ఇది సంపాదించుకోవాలి అండ్ అది మనం సాధన సంపత్తిని రోగి చేసుకోవాలి కానీ ఊరికే క్యాష్ డబ్బు పోగేయడం డబ్బు పోగేసిందంత అది పెట్లో పెట్టు కూర్చోలేరు కదా దాన్ని ఏమో ఏదో బ్యాంకులోనో ఎక్కడో అకౌంట్లో వేయడమో వాడు ప్యాన్ నెంబర్ తీసుకురా అంటాడు అంటే ఇంకక్కడి నుంచి ఆ ప్యాన్ నెంబర్ కోసం ఇంకోటిన కాళ్ళు పరిగెత్తడము వీడి కాళ్ళు కొట్టుకోవడం వాడి కాళ్ళు కొట్టు కనబడ్డ వాడి ప్రతి వాడి కాళ్ళు సంసారం ఉంటాయి నువ్వు రక్షించి రోజు రక్షించి నువ్వు రక్షించి రెండు రక్షించు అంటే ప్రతి వాడు కలిసి రక్షిస్తే వీడు రక్షింపబడతాడు అని ఒక పెద్ద భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం యాభై ఏళ్ళు అదే జీవితం అరవై ఏళ్ళు వచ్చినా అదే జీవితం డెబ్భై వచ్చినా అదే బుతుకుడు ఎనభై వచ్చినా అదే ఏమిటోదికుమాల సంసారం చాలా భయంకరంగా ఉంటుంది మనిషి కొంచెం దీని మీద మనసు పెట్టి ఆలోచించటం ప్రారంభం చేయాలి ఆలోచించకపోతే ఈ సంసారం మన్ని మింగేస్తుంది ఊపి మింగినట్టుగా మింగేస్తుంది కాబట్టి బుద్ధిమంతుల లక్షణం ఏమిటంటే ఈ సంసారాన్ని పరీక్షకు పెట్టాలి పరీక్షకుడుగా ఉండాలి ఎప్పుడూ ఉండాలి సాధకుడన్నా పరీక్షకుడన్నా ఒకటే ఈ సాధనాలని పోగు చేసుకోవాలంటే ఆప్యాన్ని ఆప్తవ్యాన్ని మీరు సంపాదించుకోవాలి ఆ సాధనాలు అంటే ఆ సాధనాలు సంపాదించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ముందు చెక్త బాహ్యైషణాత్రయన భిక్షునా మీరు ఒక భిక్షువులాగా బతకడం ప్రారంభించాలి భిక్షు అంటే ఏమిటి దేహ దేహయాత్ర కోసం ఆహారాన్ని అన్వేషించువారు అన్ని భిక్షువు అంటారు ఈ భిక్షువే తెలుగులో బిచ్చగాడయ్యాడు పాళీ భాషలో భిక్కు అయ్యాడు బౌద్ధుల భిక్కు ఈ భిక్షువే మన తెలుగులో బిచ్చగాడు అంటారు వాడు భిక్షువే సో దేహయాత్ర కోసం ఆహారాన్ని ఇతరుల నుండి యాచించుకోడు అలా అయిపోవాలి అంటే ఇంట్లో వాళ్ళకి చూడండి మనం మీరు దెబ్బంతో మీరే తీసుకోండి ఏది కావాలో అన్నీ మీరే తీసుకోండి ఈ ఇల్లు మీ పేరు మీద రాసి ఇచ్చేమో తీసేసుకోండి మీ పేరు మీద బై మిస్టేక్ నా పేరు మీద ఉంది అది మీ పేరు మీదకి మార్చేసుకోండి అక్కడ లేదండి మర్చుకో అక్కడ లేదండి ఆ డాక్యుమెంట్లో చేయండి ఎందుకంటే మార్చుకోవాలని మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు ఖర్చు ప్రభుత్వం వాళ్ళు ఆలందగా వార్చి పెడతారు ఇంకో లక్ష రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఎందుకు పేరే వాళ్ళది మీద ఉంటేనే మీదే మీ చేతికున్న వాచి అది మీదే మరి మీకేం కావాలి నాకు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కాఫీ మధ్యాహ్నం కొంచెం భోజనం రాత్రి కొంచెం భోజనం ఎంత మాత్రం నాకు మీరు పెట్టండి అన్నదాతస్ భవ అని ఇలాగ ఆర్టిక్యులేట్ చేయక్కర్లా ఇన్ని మాటలు చెప్పక్కర్లా కానీ ఈ స్పిరిట్తో బతకాలి ఇలాగంటే స్పిరిట్తో బతక ఇంట్లో వాళ్ళు పెట్టినప్పుడు కూడా భిక్షాన్నంగానే స్వీకరించాలి ఇలాగంటే సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ స్టెప్ ఇదే వాళ్ళకో ప్రారంభంలో ఉంటుంది వాళ్ళు ప్రార్థానసారంగా తీసుకుంటారు కొంతమంది చాలామంది గృహస్థులు సన్యాసం తీసుకోవాలనే కోరిక ఉండి తీసుకోలేక గృహస్థులుగానే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది సన్యాసం తీసుకుని మనం పొరపాటు అని గ్రహం బాధపడుతూ ఉంటారు ఇప్పుడు జ్వరం వస్తుంది వేడి నీళ్లు కాచిచ్చే వాళ్ళు కూడా ఉండరు జ్వరం వచ్చినప్పుడు కొంచెం హాట్ వాటర్ ఉంటే తాగితే కొంత విశ్రాంతి లభిస్తుంది కొంత టెంపరేచర్ ఓరట్ అనిపిస్తుంది పారాయిసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నంత కనవుతుంది కొంచెం వారం వాటర్ తాగితే కానీ వారం వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది చల్లగా ఉన్నాయి నీళ్ళు వాటిని పొయి పెట్టుకుని వెచ్చ చేసుకోవాలి చేసుకోవాలంటే వీడే ఏడవాలి ఆ మాత్రం పని చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు సో అప్పుడు ఏమనిపిస్తుందంటే మనం ఏమైనా పొరపాటు చేసామా అని ఒకప్పుడు అనిపిస్తుంది మనమేం పొరపాటు చేయలేదు కూడా కరెక్టే చేసామని కూడా అనిపిస్తుంది దాని ఆ సందర్భాన్ని బట్టే అది అనిపిస్తుంది ఈ సందర్భం మనస్సు ఈ రకంగా ఊగిసలాటలో ఉంటుంది ఓసారి మనం చాలా తెలివైన పని చేసేమనిపిస్తుంది ఓసారి పొరపాటు చేసామో అనిపిస్తుంది ఈ ఊగిసలాటలో మనస్సు ఉంటుంది అయితే మన అధీనంలో ఏముండదు కర్మాధీనంగా నడుస్తుంది సో దానే కానీ వాళ్ళ నామ్ లిక్కా హువాహే అని అంటారు కదా దాన్ని దాని ప అంచేది మనం ప్రారంభాధీనంగా గృహంలో తింటామా బయట తింటామా అనేది ఉంటుంది కాబట్టి ఆ భిక్షువుగా అయిపోనక్కర్లా యాక్చువల్గా సన్యాసం తీసుకుని భిక్షువుగా అయిపోనక్కర్లా అలా అయ్యేటువంటి సందర్భం కొంతమందికి ఉంటుంది యోగ్యత ఎంతవరకు అది వేరే సంగతి సందర్భం కొంతమందికి ఉంటుంది ఆ సందర్భం కొంతమందికి ఉంటుంది వాళ్ళకి ఆ మార్గం ఉపయోగకరంగా ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి యోగ్యత ఉంటే మహాబాగు యోగ్యత లేకపోతే వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి ఆ యోగ్యతను కాబట్టి ఇది రిజర్వేషన్ తోటి కాలేజీలో చేసి జేరిపోయినట్టు రిజర్వేషన్తో కాలేజీలో సీట్ అయితే వచ్చేసింది అప్పుడు యోగ్యత కొంచెం కరువైనా ఆ యోగ్యతను సంపాదించుకుంటే మంచిది మరి సీటు వచ్చినందుకు వాడు ఆ యోగ్యతను తెచ్చుకుంటే వాడు పైకి వస్తాడు సీటు పట్టేసుకుని ఇంకా యోగ్యతను తెచ్చుకోకుండా అలాగే ఉండిపోయాడు అనుకోండి ఆ రిజర్వేషన్ వేస్ట్ అయిపోతుంది సన్యాసం కూడా అలాగే అవుతుంది ఊరికే హడావుడ్ ఊడిపోయి సన్యాసం కూర్చోసుకొని ఆ తర్వాత సన్యాసిలాగా బతకలేకపోతే అది కష్టమే ఎనీవే కాబట్టి భిక్షు యొక్క స్పిరిట్ ఉండాలి ఆ స్పిరిట్ ఏమిటి బాహ్య ఏషణాత్రయాన్ని త్యాగం చేయాలి అది దట్ ఈస్ ది స్పిరిట్ సో చాలామంది ఏమంటారంటే కోరికలు తీర్చుకోండి మీ కోరికలు తీర్చుకోవడం మీకు చేత కాకపోతే మా దగ్గర మంత్రాలు ఉన్నాయి తాయెత్తులు ఉన్నాయి ఉందరాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి ఉపాసనలు ఉన్నాయి ఇవన్నీ మీకు ఇస్తాము మీరు కోరికలు తీర్చుకోవచ్చు అని చెప్తూ ఆ రకమైన వాతావరణం చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు మేము వేదాంతాన్ని బోధిస్తున్నాం అనుకునే వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రమోషన్ చేస్తుంటే కోరికలను ప్రమోట్ చేసుకోండి అనే పద్ధతిలో మాట్లాడుతుంటే చాలా మనసుకి కష్టం అనిపిస్తుంది భాష్యకారులు ఏమంటారంటే మానవుడికి కామనను నేర్పనక్కర్లేదు కామనా త్యాగాన్ని నేర్పాలి కామనను నేర్పనక్కర్లేదు అది స్వభావ సిద్ధంగా రాగప్రాప్తం అవుతూ ఉంటుంది చిన్నపిల్లవాడికి చాక్లెట్ కావాలి అని అడగడం మీరు నేర్పక్కర్లా వాడే నేర్చుకుంటాడే వాడు ఎందుకంటే ఓసారి చాక్లెట్ తిన్నాడు అంటే వాడికి అది ఆ ఇంకా ఇంద్రియముల యొక్క ఫంక్షన్ మొదలైపోతుంది ఆ బుల్లి మనస్సు అప్పుడే అది ఫంక్షన్ చేయడం ఆరంభం అయిపోతుంది వాడు అడుగుతాడు చాక్లెట్ కావాలి నా దగ్గరకు కుర్రాడ ఉంటాడు వాడి చాక్లెట్ స్వామిజీ చాక్లెట్ అన్నాడు నా దగ్గర సంచిలో బుల్లి చాక్లెట్లు ఒకటి ఉంటే ఇచ్చాను అది వాడు చెత్త చూసి నాకు చిన్న చాక్లెట్ కాదు పెద్ద చాక్లెట్ కావాలి అంటే నా దగ్గర రౌండ్ చాక్లెట్లు ఉన్నాయి అమెరికా నుంచి తెచ్చాయి చాలా రుచిగా ఉంటాయి అది కావాలి సరే పోనీ వాడు కొన్నాడు అంత బుద్ధిమంత్రిగా అడిగారు కదా అని అత్తీసి ఇచ్చి చిన్నది మళ్ళీ నాకు వాపస్ ఇస్తాడేమో అనుకున్నాను దాన్ని నాకు వాంప చేయలేదు ఆ రెండు పట్టుద కాబట్టి లోకల్లో కామన్ అని నేర్పాలా మీరు ఎవరికైనా ఎవరికీ కామన్ అని నేర్పనక్కర్లా కానీ మరి సమాజం అలాగే ఉంటుంది సమాజం మీద నేను కంప్లైంట్ అయితే చేయట్లేదు చేయట్లేదేమో అనుకుంటున్నాను లేకపోతే కంప్లైంట్ చేసే లక్షణం కూడా కొంత ఉన్నట్లయితే దాన్ని నేను సరి చేసుకోవాల్సి ఉంటుంది వాటెవర్ కానీ మీకు ఈ కామనల గురించి ఒక మాట చెప్తారా ప్రాపంచిక విషయములను కోరుకుంటూ ఆ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ సంసార బంధం నుండి దుఃఖం నుంచి విముక్తి కావాలి అని కోరుకోవడము ఎట్టిదంటే మీకు వాక్యం అర్థమైందా నేను ఇంత పొడుగు వాక్యం చెప్పాను అది ఎట్టిదంటే దుమికి నూతిలోకి దుమికి నేళ్లలో పడకుండా నేను ఉండాలి అని కోరుకోవడం వ్యక్తిదో అటువంటిది సో యూ జంప్ ఇన్ టు ది వెల్ అండ్ హోప్ నాట్ టు ఫాల్ ఇన్ టు ఇట్ సో యూ రన్ ఆఫ్టర్ వరల్డ్ డిజైర్స్ అండ్ యెట్ హోప్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ సఫర్ ఇట్ ఈజ్ ఎల్యూషన్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ సో మనిషి గుణపాఠం నేర్చుకోడు కానీ సత్యమైతే ఆ విధంగా ఉంటుంది చూడండి మీరు మీ హృదయంలో ప్రాపంచకమైన ఆసక్తిని ప్రాపంచిక విషయంలో ఎడల కామనలను బుద్ధిపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా సంతోషపూర్వ ఉత్సాహపూర్వకంగా మీరు నెలకొల్పుకుంటున్నారా వాటిని మీరు పర్సీ చేస్తున్నారా అర్థమైంద ప్రశ్న ఇప్సో మీరు అలాంటి పొరపాటు కనుక చేసుకున్నట్లయితే నేను మీకు ఒక హెచ్చరిక చేస్తున్నా ఈ కామన అనేటువంటి విష సర్పాన్ని మీ హృదయంలో మీరు పెట్టుకోకండి మీ హృదయంలో మీ గుండెలపై ఈ విష అనే విష సర్పాన్ని ఆసక్తి అనే పాలు పోసి దాన్ని మీరు పెంచుకోవద్దు దయచేసి కామనలను పూర్తిగా విచ్చిపెట్టడాన్ని మీరు అభ్యాసం చేసుకుని కృతార్థులు కండు అని నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను అది సార్ చెప్త బాహ్యేషణ పుత్రయేణ బాహ్యేషణలను మూడింటిని కూడా మీరు విడిచిపెట్టాలి అంటే బాహ్యేషణ అంటే విత్తషణ పుత్రేషణ అంటే సంతానము ఈ సంతానం మీద ఆసక్తి ఈ సంతానం ఏదో ఏదో అయిపోవాలనేటువంటి ఆకాంక్షలు ఏమిటవుతారు ఏమిటవుతారు సంతానం ఏదో కొడుకునో కూతున్నో కంటారు ఏమిటవుతారు వాళ్ళు మీరు ఎలాగంటే సంసారే అయ్యారో సరిగ్గా అంతకంటే కూడా వరుస సంసారులు అవుతారు వాళ్ళు వాటెల్స్ లెబిక దెబికం జస్ట్ సేమ్ సెల్ఫ్ సెంటర్డ్ ధనము అర్థము కామము వెల్త్ అండ్ ప్లెషర్స్ వాటినే పర్సూ చేస్తూ ఉండేటువంటి పరిచ్ఛిన్నమైన దేహాభిమానము గల దృఢముగా కలిగిన ఒక సంసారి అవుతాడు నీ కొడుకైనా అదే అవుతాడు నీ కూతురైనా అదే అవుతాడు ఏమిటి ఏమిటి అవుతాడు దట్ ఈజ్ వాట్ వే ఆర్ గోయింగ్ టు బికమ్ ఊరికే డీటెయిల్స్ ఇంపార్టెంట్ ఏమిటి ఈ సంసారి ఇండియాలో ఉంటాడా అమెరికాలో ఉంటాడా లేదా కంప్యూటర్ జాయిన్ చేస్తాడా లేకపోతే టీచర్ జాయిన్ చేస్తాడా వాడి డిఫరెన్స్ షిప్మేట్స్ వాఫరెన్స్ షిప్మెట్స్ ఇది తిహార్ ఉన్నాడా చలమ ఈ జైల్లో ఉన్నాడా వాడి డిఫరెన్స్ షిప్మేట్స్ తిహార్ జైల్లో ఏ వార్డులో ఉన్నాడా డి వార్డులో ఉన్నాడా వాడిఫరెన్సిక్ మ్యాక్స్ కాబట్టి సంతానము ఈ ప్రపంచంలోకి వచ్చారు వాళ్ళు మన సంతానమేం కాదు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చారు వాళ్ళ ప్రారంభం ఉన్నది వాళ్ళ కర్మ ఆశయం వాళ్ళ కర్మ రిజర్వాయి అవుతుంది ఆ సంచి దాన్ని మోసుకొచ్చారు ఆ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడం కోసం వచ్చారు ఆ రావడం మన ద్వారా వచ్చారు ఎవడ మన ద్వారా ఎందుకు రావాలి ఎవడో అహడి ద్వారా రావాలిగా నూట ఇరవై కోట్ల మంది వచ్చారంటే ఎలాగో అలాగ రావాలి కదా అందుకోసం వచ్చారు హూ కెన్ ఎక్స్ప్లెయిన్ దీస్ డైనమిక్స్ ఈ సకల ప్రాణుల యొక్క డైనమిక్స్ని ఈ కర్మఫలాలను అనుభవించడానికి ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారంటే హూ కెన్ ఎక్స్ప్లెయిన్ శ్రీకృష్ణుడు చేతులు ఎత్తేసాడు గహనా కర్మను కర్మ యొక్క ఫలం వచ్చే విధానము అది అత్యంత గూఢమైనది గంభీరమైనది దాన్ని తెలుసుకునే వాడు కాదు అని చేతులు ఎత్తేసాడు అయితే మేము తెలుసుకోగలము ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కొంతమంది గొప్పాలు పొలుపుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ సంసారంలోకి వచ్చారంటే మన ద్వారా వచ్చారు ఇన్సిడెంటాలిటీస్ ఇది కేవలము యాదృచ్ఛికము దాంట్లో మన ప్రమేయం ఏమీ లేదు కనుక పుత్రీషణ సంతానమునందు ఆసక్తి కలిగి ఉండుతా వాళ్ళని ఈ విధంగా మనం మలచాలి అనేటువంటి ఒక పెద్ద ఎజెండాని వాళ్ళని ఎత్తి మీద పెట్టి వాళ్ళని సఫర్ చేసి మనం సఫర్ అవుతా తర్వాత నేను మరణించాక వీడేదో నాకు తల కొలువు పెడతాడు ఇది చేస్తాడు అది చేస్తాడు నేను లోకానికి పోతాను ఆ లోకానికి పోతాను ఈ విశ్వాసాలలో కొట్టుకొని ఇదంతా కలిపి పుత్రీషణ అంటారు దాన్ని దానిని విత్తషణ పుత్రేషణ లోకేషణ ఇహలోకమునందు కీర్తి ప్రతిష్టలు సమ్మానము బిరుదాలు కావాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉండుట దాన్ని లోకేషణ అంట నాకేదైనా ప్రభుత్వం బిరుదిస్తే బాగుండను సాహిత్య అకాడమీ వాళ్ళు నాకు అవార్డు ఇస్తే బాగుండను కనీసం సాహిత్య అకాడమీ వాళ్ళు కాకపోతే కాకపోయారు కనీసం ఇక్కడ ఈ రవీంద్రభారత్ దగ్గర ఎవరో ఏడుస్తారు వాళ్ళేనా ఒక చిన్న అని ఈ విధంగా కోరికను కలిగి ఉండుట లోకేషణ యోగ్యత కలిగి ఉండడంలో తప్పు లేదు యోగ్యత కలిగి ఉండాలి కోరికని కలిగి ఉండకూడదు తర్వాత నాకు స్వర్గం కావాలి ఇది ఇది లోకేషణ పరలోకమునందు కామన స్వర్గ స్వర్గాలు లేదు కామన ఉంటుంది పూజలు చేస్తూ ఉంటారు స్వర్గము వస్తుంది పుష్కరాస్నానం కోసం పొరుగులు తీస్తారు ఎందుకంటే స్వర్గం వస్తుంది సో ఈ విధమైన మీరు మీరు పుణ్యం చేసుకోవచ్చు నిష్కామంగా చేసుకోవాలి అంతేకాని స్వర్గాన్ని అపేక్షించి పుణ్యం చేయడం అది మళ్ళీ పొరపాటు అవుతుంది ఇది లోకేషణ ఈ యేషణలను త్యాగం చేసి భిక్షువుగా ఉంటూ ఉంటే అప్పుడు యువకను ఎక్వైర్ అప్పుడే అక్వైర్ చేయగలుగుతారు అంతవరకు మీరు దేన్ని ఎక్వైర్ చేయలేరు ఏమిటి ఎక్వైర్ చేయాలంటే పాండిత్యము బాల్యము మౌనము పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ పాండిత్యం బాల్యంచ నిర్విద్య మౌనేన తిష్టా సేత్ పాండిత్యం బాల్యం మౌనంచ నిర్విద్య మునిర్భవతి అని నేనేదో చెప్పాను అది ఆ మంత్రం అలాగా ఉండలేదు అది బృహదాయకంలో ఉంది మంత్రం మనకు వస్తున్న ఉంది మీరు చూస్తుంది కాబట్టి ఈ మూడింటినీ సంపాదించుకోవాలి ఏమిటా మూడును పాండిత్యము బాల్యము మౌనము అని మూడు అవి సాధనాలు ఇవి వేదాంత సాధనాలు ఇలాగే ఉంటాయి పాండిత్యము అంటే శ్రవణ మనన నివిధ్యాసనములు దానికి పాండిత్యము ఉంటాయి ఆ మూడు సాధనములు పాండిత్య రూపమైన సాధనములు అంటే ఆత్మతత్వాన్ని శ్రవణం చేయటం ఇప్పుడు చేస్తున్న దీన్ని మననం చేయడం ఇప్పుడు రామతీర్థిలా అన్నారు నేను నేను చెప్పాను నాకెక్కడ తెలిసింది రామతీర్థల్లా అన్నారని ప్రస్థానత్రయ భాష్యాలు నేను పాఠం చదివాను వాటిలో ఎక్కడ రామతీర్థ మాటలు చెప్పిన అన్నట్టు ఉండదు కదా నాకు ఎలా తెలిసిందంటారు రామతీర్థం అలా ఉన్నాడని వివేకానంద అలా ఉండాలని నాకు ఎలా తెలిసింది నేను మననం చేశాను కాబట్టి తెలిసింది అంటే మననం అంటే ఏదో చెప్తున్నాను మీకు నేనేదో మననం చేశానని చెప్పట్లా మననం అంటే ఇలా ఉంటుందప్ప అని చెప్తున్నాను నేను కాబట్టి మీరు మననం చేయాలి నిధిధ్యాసనం చేయాలి మీరు మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి సో అది పాండిత్యము ఇక బాల్యము అంటే The Innocence ది ఇన్నోసెన్స్ ఆఫ్ ది చైల్డ్హుడ్ ఆ ఇన్నోసెన్స్ని So సో మనము చాలా అమాయకంగా ఉంటాం చిన్న వయస్సులో వయస్సు పెరిగి కొలది అమాయకత్వం అంతా పోయి మాయకుడుగా తయారవుతాయి అంటే కపటము మోసము దంభము ఆసక్తి తర్వాత చాలా డూప్లిసిటీ హైపోక్రసీ ఇలాంటి లక్షణాలన్నీ కూడా విడి నేర్చుకుంటాడు ఆ లో ఆ శుద్ధమైనటువంటి అమాయకత్వం ఏముంటుందో అది అది పోగొట్టుకుంటుంది వయసు వచ్చేప్పటికీ అమాయకత్వం పోయి దాని స్థానంలో అతి తెలివితేటలు నిర్మాణం అవుతాయి ఇది నార్మల్ ప్రొసీజర్ దీంట్లో ఎక్సెప్షన్ ఇంచుమించుగా వాళ్ళకి ఉండదు ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్లో మనం పోగొట్టుకున్న అమాయకత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి చిన్నపిల్లవాడిందు ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ రెండు ఉంటాయి అంచేతనే అమాయకత్వానికి పెద్ద విలువ లేదు ఎందుకంటే ఇగ్నోరెన్స్ కూడా ఉంటుంది కనుక మళ్ళీ మనం తిరిగి ఇన్నోసెన్స్ని ఎక్వైరీ చేసినప్పుడు ఇగ్నోరెన్స్ ఉండదు పాండిత్యం ఉందిగా పాండిత్యము బాల్యము ఇగ్నోరెన్స్ లేని ఇన్నోసెన్స్ దానికి చాలా గొప్ప విలువ ఉంటుంది ఇగ్నోరెన్స్ ఉండదు అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ అమాయకంగా ఉంటాడు అన్నీ తెలుస్తూ అయినా కూడా ఏ రకమైన కపటము మోసము లేకుండా అలా ఉండిపోతాడు సో అటువంటి స్థితి అంటే మనస్సు శుద్ధ సత్వగుణ ప్రధానంగా అయిపోతుంది ఆ స్థితిని సంపాదించవలము అది దాన్ని బాల్యము అంటారు బాల్య రెండు అర్థాలు కూడా చెప్పారు ఇక్కడ టీకాకారుడు ఏమంటాడంటే దంభ దర్ప అహంకారాది రాహిత్యం స్తంభము దర్పము అహంకారము మొదలైనవి లేకుండుతా అంటే శుద్ధమైనటువంటి అమాయకత్వాన్ని కలిగి ఉండుత పాండిత్యం అంటే వేదాంత తాత్పర్యాభిజ్ఞత్వం అద్వితీయ వస్తు విచారచాతుర్య పరినిష్పన్నం శ్రవణం అని చెప్పాడు ఆనందగిరి శ్రవణ వాడు అందువేదం శ్రవణం అని విష్ణుదేవానందగిరి గారు శ్రవణం అనని దిధ్యాసనాని అని ఆయన కొంచెం మోర్ బ్యాలెన్స్ శ్రవణం అని అదే అది కంప్లీట్ కాలేదేమో అని నాకు అనిపిస్తుంది శంకరులు కూడా అలాగే అన్నారు మైత్రి బ్రాహ్మణంలో కేవలం శ్రవణం సరిపడదు అని అన్నారు మంచిది బాల్య ఇంకో అర్థము బలభావము బల బలస్య బలహాస్యాస్తిది బలహ బలస్య భావ బాల్యము బలము బలము గలవాడు బలము గలవాణి యొక్క భావము బాల్యము బలం అంటే ఏమిటో తెలుసునండి వివేక బలము ఇప్పుడు మీకు బలం ఏమిటో తెలిసినా ఈ దేహములో ఈ దేహము నేను అనుకుని దాంట్లో మీరు ఎంత బలాన్ని నింపగలరు ఈ దేహము నేను సరే ఊరికే ఎక్సర్సైజులు హఠయోగాలు ఇవ్వి చేసి చాలా ఫిక్స్డ్ చాలా ఫిట్గా తయారు చేస్తారు ఎంతకాలం ఉంటుందో అది ఆ ఫిట్నెస్ నేను చూసి ఆశ్చర్యపోయాను నేను ఎవరిని నేను ఇడుక్యూలు చేయట్లేదు ఎందుకంటే దేహం అందరిది సమానం పెద్ద యోగి హఠయోగి పెద్ద యోగి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యోగి ఆయన అప్పుడే అరవై ఏళ్ళు అరవై వచ్చినప్పుడు చూశాను ఆయన ఆయన చెప్తే మీరు ఓహో అనుకోవాలి ఎందుకంటే పెద్ద పాట్ బిల్డింగ్ ఉంది శరీరం అప్పుడే ముడతలు పడుతోంది ఆయన యోగి అంటే ఓహో ఆయన యోగాసాలు సంతోషం అని దండం పెట్టుకుంటువాలి ఆయన యోగాసనాలు ఎలా నేర్పుతారో తెలిసిన ఇంకోటి పక్కన యంగ్ మ్యాన్ పెట్టుకుంటారు ఈయనేమో గద్దీ మీద కూర్చుని వాడు పక్కన ఉంటాడు ఓ యంగ్ మ్యాన్ ఓ యంగ్ లేడీ కూడా ఉంటుంది వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుంటాడు శిష్యుడు పెట్టుకుని ఇప్పుడు పాదహస్తాసనము రిటారుగా నిలబడవలడు ఆయనే నిలబడ్డాడు అంటే అలాగా ఆ సోఫాల్లో అలా కూర్చుని పెట్టాడు ఆ పాటు వెళ్ళి వేసుకుది రిటైర్గా నిలబడవాలంటే వీళ్ళిద్దరూ రిటైర్గా నిలబడతారు ఇప్పుడు మొకాళ్ళు వంచకుండా నడుము వంచవలేదు అవి ఉంటే అల్లవే అయన చేయలేడపడి వాళ్ళే వచ్చితో ఉంటారు ఆయన యోగి ఒకప్పుడు మరి అన్నీ ఆయన చేసినట్టే కానీ ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి దేహంతో మమేకమై దేహంలో మీరు నింపిన బలము అదెంతసేపు ఉంటుందండి అది ఓ పూట భోజనం సరిగ్గా లేకపోతే అప్పుడే పోతుందండి ఆ బలం కాదు దేహము ఒక ఆరోగ్యంగా దాన్ని అట్టి పెడుతో దాని ఎందు ఎక్కువ ప్రాముఖ్యాన్ని దానికి ఇవ్వకుండగా క్రమంగా దేహమునందు అభిమానమును మీరు శిథిలం చేసుకున్నట్లయితే అది బలం ఆ బలం ముందు రాజు యొక్క బలము కూడా వేస్ట్ నయనం చెందంతి శస్త్రాన్ని అన్నవాడిని రాజు మాత్రమేం చేయగలుగుతాడు జేలో పెడతాడా కొరత వేస్తాడా ఏం చేస్తాడు రాజు మాత్రం నయనం చందంతి శస్త్రాన్ని అన్నవాడిని అది బలం రాజు కూడా దిగదుడుపు ఈ బలం ముందు ఈ వివేక బలం ముందు వర్ణించారు వివేక బలము ఆ వివేక బలము యొక్క స్థితి దాన్ని బాల్యము అంటారు ఇది రెండవ అర్థము దాన్ని సంపాదించుకోవాలి తర్వాత మౌనము మౌనము అంటే బాహ్యమైన సైలెన్స్ ఆరంభమే ఇన్నర్ సైలెన్స్ మననశీలాత్ ముని ముహభావ మౌనం అంటే తత్వాన్ని అలా అరయుతూ ఉండాలి తత్వాన్ని ఎప్పుడూ అలా విచారణ చేస్తూ ఉండాలి పరీక్షకుడుగా ఉండాలి అది మౌనము అంటే అహంకారాన్ని మమకారాన్ని మనస్సులో చెలరేగుతూ ఉండేటువంటి తుఫానులను అన్నిటినీ కూడా అలా సాక్షిరూపంగా పరిశీలిస్తూ వాచ్ చేస్తూ పరీక్షకి పెడుతూ అలా నిలిచి ఉండాలి అలా సావధానుడే ఉండాలి ప్రమాదము రానివ్వకూడదు ప్రమాదం అంటే జారిపోవుతా సో పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి నమ్మకాలు వాటిల్లో పడిపోకూడదు అలా సాక్షిరూపంగా నిలిచి ఉండాలి ఇన్నర్ సైలెన్స్ ఉండాలి అంటే కాన్స్టెంట్ ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ ది మైండ్ ఇన్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఉండకూడదు ఇది మహాదోషం ప్రాపంచిక విషయాలనే అలా నిరంతరం స్మరిస్తూ ఉండకూడదు సో చాలా తప్పదు దాది బుద్ధిమంతుల లక్షణం కాదు కనుక ఐనర్ సైలెన్స్ ఈ మూడు సాధనలను మనం నేర్చుకోవాలి మనం ఈశ్వరుణ్ణి ఉపాసన చేయటం అవసరమే ఎందుకంటే మీరు నిష్కామంగా కనుక ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినట్లయితే ఉపాసన అంటే ఉన్నమ శివా ఇత్యాది మంత్రాన్ని ధ్యానం చేయటము నిష్కామంగా చేయాలి చేసినట్లయితే మీకు రాగద్వేషంలోనే కాలుష్యం తొలగిపోతుంది అది చక్కటి ముందు రాగద్వేష కాలుష్యాన్ని రాగద్వేషాలని మీరు అలాగే అట్టి పెట్టుకుంటే అది విషం అది ఆ విషం ఏం చేస్తుందంటే ఇట్ కాజెస్ అ స్పిరిచువల్ డెత్ రామతీర్థం వాచ్య ఆయన వాక్యాలు అలాగే ఉంటాయి చాలా పరుషమైన పదజాలాన్ని అంటే కఠినమైన పదజాలాన్ని వాడతారు స్పిరిచువల్ డెత్ అన్నారు రాగద్వేషం మనం కలిగి కాబట్టి ఈ ఈ ఇటువంటి కాలుష్యము లేకుండా అలా మౌనముగా ఇవి సాధనలు ఇవి ఆప్యములు ఇంకా పాక్యములు పాక్యములు రాగద్వేషాలకి సంబంధించిందే చూద్దాము పాక్యాని రాగద్వేషమోహాదయో దోషా కషాయాఖ్యాని పక్తవ్యాని ఈ రాగద్వేష మోహాది దోషాలు ఉంటాయి ఇవి ఓ పట్టాన పోవదు వాటిని విడిచిపెట్టే అని ఆయన సలహా చెప్తే మీరు విడిచిపెట్టలేదు అవి వదరో ఓ పట్టాన నువ్వు ఇంగువ మూటగట్టిన వస్త్రము శస్త్రశకలము ఎలా అయితే ఇంగువ గంధాన్ని విడిచిపెట్టదో అలాగ మనస్సు వేదాంత విచారం చేస్తూ కూడా ఓ పట్టాన రాగద్వేషాలను విడిచిపెట్టలేదు మీరు రాగద్వేషాలతోటి ఫైట్ చేయకూడదు వాటిని పచనము చేయాలి వచనము అంటే వంట పాకము అంటున్నారు కదా పాక్యాలు పాకము అంటే వంట పాకం అంటే ఏదో పచ్చదారు పాకము వల్ల అనుకున్నారు పాక సంస్కృతం అది తెలుగు మాట అది సంస్కృతంలో పాకము అంటే వంట పాకమైందా అంటాడు అంటే వంట అయిందా స్థలీ పాకము స్థలి అంటే గిన్నె గిన్నెందు పాకము వంట చేయడం అది వివాహంలో చిన్న కర్మ దానికి స్థలిపాకము అంటారు అనివే పాకయాజి అని ఒక ఆయన ఉంటాడు పాకయాగి అంటే పాకయజ్ఞములోనే ఉన్నాయి పాకయజ్ఞములోని అంటే అన్నాన్ని వండి వాటితోటి హోమాల్లోకి చేస్తారు ఆ యజ్ఞాలను చేసిన వాడిని పాకయాజీ అని అంటారు ఎనీవే ఎప్పుడూ కూడా రాగద్వేషములను పచనము చేయవలను పచనం అన్నది సెస్లో ప్రాసెస్ అలా మెల్లగా ఉడకబెడుతూ ఉండాలి నీళ్లు పోసి నిప్పుల మీద పెట్టి ఒక్కసారిగా పేద మంటలో తీసుకెళ్ళి పెట్టారనుకోండి మాడిపో అలా చేయకూడదు గిన్నె కూడా కరిగిపోయేంత నిప్పుల్లో పెట్టకూడదు సెగ సన్నని సెగ మీద దాన్ని అలా పచ్చనం చేయాలి నీళ్లు పోసి ఎక్కువ వేడి కాకుండా కొంతమందికి తెలీదు మూర్ఖంగా ఉంటారు ఇప్పుడు హీటర్స్ ఎలక్ట్రికల్ హీటర్ ఉందనుకోండి వన్ టూ త్రీ ఉందనుకోండి త్రీ హయ్యెస్ట్ అనుకోండి సపోజ్ వన్ టూ త్రీ హయ్యెస్ట్ త్రీ ఇప్పుడు నీళ్ళలో గిన్నెలో నీళ్లు పోసి త్రీ మీద పెట్టి ఎక్కడికో పోతాడు కాఫీ తాగడానికి అలాంటి పొరపాటు చేయకూడదు స్లోగా హీట్ చేయాలి సన్న శకమేత దాన్ని ఉడికించాలి తర్వాత దీనికి మహాత్ములు కాకరకాయ కూర ఎగ్జాంపుల్ చెప్పారు కాకరకాయ ఆరంభంలో పచ్చి కాకరకాయ చాలా బెట్టర్గా ఉంటుంది చాలా చేజ్గా ఉంటుంది కొంతమంది ఆయుర్వేదంలో ఆయుర్వేదాన్ని కూడా చాలా కాషస్గా అప్లై చేయాలి ఇండియా ఎక్స్క్రూస్ పోతే ట్రబుల్స్లో పడతారు ఏమందైనా అంతే కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పారు ఒక ఆయన కాకరకాయ పచ్చి కాకరకాయ తీసి జ్యూస్ తయారు చేసి జ్యూస్ అంటే ఏం చేయాలి దాన్ని ఒక పాత్రలో వేసి శుభ్రంగా నలకొట్టేసి పిండితే జ్యూస్ వస్తుంది అది ఒక గిన్నెడు పుచ్చుకో చిన్న కప్పు కాఫీ పుచ్చుకున్నట్టుగా పుచ్చుకోండి అంటే దాన్ని తాగడం చాలా కష్టం పచ్చిగా ఉంటుంది కదా అయినా ముక్కుని ఏరియాలకి తాగి తాగినట్టుగా తాగేస్తే వాడు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో వారెస్ట్తో తీసుకెళ్ళి విషం అయిపోయింది వాడికి అది ఒకడికి అది న్యూస్లో వచ్చింది అయితే కాకరకాయ తాగమని ఎవరు చెప్పారు అని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆ చెప్పిన వాడు డౌన్ డౌన్ అది వెళ్ళి వాడే ఎవడో ఎక్కడో ఆయుర్వేద పుస్తకాల్లో చూసి చెప్పుకుంటాడు తాగి చెప్పాడా వీళ్ళు జలం ఏమిటంటే మాబ్బు సైకాలజీ మాబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాలండ ఇండియాలో మాబ్బుతో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి మాబ్బు ఇటుందంటే ఇటుకోవాలి ఎందుకంటే దే విల్ లించ్ పీపుల్ ఆర్ క్రేసే లించింగ్ అని ఓ ప్రాసెస్ ఒకటి అన్ని లించి చేసి పాలిస్తారు ఒకసారి ఏమైందో తెలుసు నేను డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను మధ్యప్రదేశ్లో అయింది ఒక గ్రామం ఒక నెల ఒక చిన్న ఒక వైట్ అంబాసిడర్ కాదు వేగంగా వెళ్తూ పిల్లాన్ని కొట్టింది కొట్టి భయపడిపోయి ఆకుండా వాడు వెళ్ళిపోయాడు హిట్ అండ్ రన్ కేసు అయిపోయాడు ఇది అయిన మూడు నాలుగు గంటల తర్వాతే వైట్ అంబాసిడర్ కారు వీళ్ళు వెళ్ళి ఆ కారు మీద దాడి చేసి కినసిన కోసం ఆ కారు తగలబెట్టేశారు సజీవ దహనం చేసేసారు ఈ సజీవ దహనాలు చేసేస్తూ ఉంటారు ఏమీ చేయరు ఇండియా ఈజ్ ఎన్ ఏ నార్థిక్ కంట్రీ ఐ వెరీ అన్ఫార్చునేట్ దాని లోపల ఒక ఉద్యోగి ఆయన భార్య ఉన్నారు వాళ్ళకి ఏమీ సంబంధం లేదు ఆ కాదు కాదు ఇది కేవలము వైట్ అంబాసిడర్ అవ్వడమే దాని దోషం వాళ్ళిద్దరూ సజీవ దహనాలతో చచ్చిపోయారు దిస్ హ్యాపెండ్ ఇన్ ఏ టౌన్ అండ్ మధ్యప్రదేశ్ ఇలాంటివి ఇక్కడ ఆదిలాబాద్లో మొన్నీ సరిగ్గా ఇలాంటిది కాదు సంథింగ్ సిమిలర్ టు దాట్ వాడు బాణామతి చేశాడు సజీవ దహనం చేసేయట వాడు అమ్మాయిని ఏదో చేశాడు సజీవ దహనం చేసేయట లించింగ్ కొట్టి చంపేసేయటం ఇది జిల్లా ఉంది తప్ప ఒక సివిల్ సొసైటీ లాగా లేదు ఐ డోంట్ నో ఎనీవే సో కాబట్టి మా అబ్బుతో పెట్టుకోకూడదు సో యూ షుడ్ నాట్ హ్యాండిల్ ది మాబ్బుకి దూరంగా ఉండాలి చాలా డిఫికల్ట్ సిచ్యువేషను ఎనీవే ఐ డోంట్ నో ఐ ఐ హ్యావ్ బ్రాకెట్ సో ఈ కాకరకాయ ఈ మాపు మెంటాలిటీ వాడెవడో మంది ఇచ్చేడంటే వెళ్ళి వాళ్ళని కొట్టేసేస్తారు వాళ్ళని ముట్టేస్తారు లించి చేసినా చేసేస్తారు సెనివే కాకరకాయని యాసచ్ జ్యూస్ తాగడాలోకి చేయకూడదు దాన్ని పాకం చేయాలి కాకరకాయ కూడ ఉండడం అదొక కళ బంగాళాదుంపు వేపడం కాదు దీంతో ఏదైనా ఇలా కట్ చేసి దాని మీద కొంచెం ఇళ్ళ ఇలా కానీ కొత్త జీలకర్ర కాలం తల్లితే అయిపోయి బంగాళాదుంపు కొన్ని ఉండిపోయిన పెడితే మరింత దానికి రుచి కూడా పెరిగిపోతుంది అయిపోయారు కాబట్టి అలాగ దాన్ని ఏం చేయాలంటే చాలా కాషస్గా దాన్ని పాకం చేయాలి దాని ముందు తొరగాలి ఉప్పు రాయాలి దానికి ఏదో కొంత శోధన చేయాలి చేసి ఆ తర్వాత దాంట్లో కొంత మెటీరియల్ని దట్టించాల్సింది కొంత మెటీరియల్ తయారు చేసుకుని దట్టించాలి ఆ తర్వాత సన్నని సెగ మీద నీళ్ళలో చాలా చేరువు దాన్ని వేయించాలి ఇంత హడావిడి చేసి సెర్వ్ చేస్తే అప్పుడు కాషస్గా తింటే మీకు చేదు ఉండదు అప్పుడు కూడా చేదు ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల కాకరకాయ కూర ఉండినట్టుగా రాగద్వేషాలను మీరు పచ్చనము చేయవలను అంటే పూర్ణమ శివయ ఆరు లక్షలు జపం చేయి నిష్కామంగా చేయి అదిగో అది పచ్చనమంటే లేకపోతే నాతో పాటు తిరుగు సంచి పట్టుకుని నాతోటి ఉండవు మూడు నెలలు నాతో నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉన్నాం నేను ఏ తిండి తింటే తిన్నాం నాకేదైనా కొంత సేవ చేయడం నాతో ఉండడమే అంతే అదే పని అప్పుడు ఏమవుతుందంటే ఇంక నాతో ఉంటే మీకు రాగద్వేషాలు ఉండవు అందరికీ ప్రేమగా చూడడమే ఉంటుంది ఇంక నో రాగద్వేష రాగద్వేషాలు ఏమి ఉంటాయి అందరినీ సమానంగా చూడడం మంచిగా భోజనం పెట్టిన వాళ్ళ మీద ప్రేమ ఎలా పెట్టినా ప్రేమ ఇంకా అసలు ఇది ఇలా మంచి చెడు అనేటువంటి విభాగమే ఉండదు రాగద్వేషాలు అతీతంగా ఉండిపోతారు ఏ భోజనం వస్తే ఆ భోజనం తినేసేస్తూ మహానందంగా తినేయడం ఎలా ఉన్నా కూడా కాబట్టి ఇది బాగుంది భోజనం ఇది బాగులేదనేటువంటి డివిజన్ ఉండదు వీడు మన మిత్రుడు వీడు శత్రువు డివిజన్ ఉండదు వీడు ఎక్కువ కులం వీడు తక్కువ కులం డివిజన్ ఉండదు ఏ డివిజన్స్లో ఉండవు అటువంటి వాతావరణంలో మీరు మూడు నెలలు ఆరు నెలలో జీవిస్తే పచనమవుతుంది ఈ విధంగా రాగద్వేషాలను పచనము చేయవలను తర్వాత భోగములను దూరంగా పెడితే రాగద్వేషాలు పచనమవుతాయి అది కష్టం కూడా ఏం కాదు ఎందుకంటే భోగములు ఏం చేస్తాయంటే మీలో స్ట్రెస్ లెవెల్స్ని పెంచేస్తాయి భోగములు మీరు భోగాలను తగ్గించుకుంటుంటే స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిపోతుందో అప్పుడు రాగద్వేషాలను కూడా మీరు తేలికగా హ్యాండిల్ చేయగలుగుతారు సో ఈ విధంగా రాగద్వేషములను పచనము చేయగలను రాగద్వేషం మోహ మోహ అంటే భోగ్యములయ్యందు ఆనందము గలదు సుఖము గలదు దీని పేరు మోహం మోహానికి దృష్టాంతం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఆల్కహాల్ చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది అనుకుంటాడు ఆల్కహాల్లో మజా ఉంది అనుకుంటాడు ఇంకా అంతకంటే మోహం ఏమైనా ఉందండి ఆల్కహాల్ ఈజ్ పాయిజన్ సో దాంట్లో మజా ఏమొస్తుంది వీడు మజా అని భ్రమపడడమే తప్ప వీతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెస్ ఉంటుంది ఆ నర్వస్ సిస్టము ఆ బ్రెయిన్ సెల్స్ని కొంచెం ఏదో ఫైర్ చేస్తుంది అనుకుంటాను సమ్ యూఫోరిక్ సెన్సేషన్ ఉంటుందో గంట రెండు గంటలో దానికోసమని వీడు సర్వనాశనం అయిపోతూ ఉంటాడు కాబట్టి భోగ్యములయ్యందు సుఖము గలదు అనే భావనయే మహాదోషం దానికే మోహము అని పేరు సో ఈ మోహము ఒక్కసారిగా పోదు ఈ రాగద్వేష మోహములను పచనము చేయవలెను ఇది రేపు వినిష్యదం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే